మూడు వందల ముప్పై ఐదు ఇన్నిటికీ నోపునా మనస్సు నన్ను మన్నించి నీ మనస్సు మరిగించు మనసు పొలతుల కాకనే పుటమిక్యమస్సు తలివేడి జవ్వనమునంది జిక్కె మనస్సు వలరాజు తుపునజు వడినిక్యమనసు మలసిం ప్రతి సుఖాల మరపాయ మనస్సు పచ్చని కనకపుపై భ్రమపడేం మనసు చిట్టువంటి విషయాల శివమెత్మనసు వచ్చపు పాపాలకెల్లా నుడిగట్టె మనస్సు పచ్చన చెంచలముల పాటిచెడెం మనసు కొరియంతలో గురుడు గూటవేశ్య మనస్సు ఓరుపుతో నీపాలి గొప్పగి మనస్సు ఈ రీతి श्री वेकटेशु ना मनसु तोरपु विज्ञानमु सुदिक्य मनसु